సోదరీ సోదరులారా ఈరోజున మనం ఆది కాండం అధ్యాయం చదువుకోబోతున్నాము ఈ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు ఒక కొత్త ప్రత్యక్షం అనుగ్రహించాడు యహోవాయే ఖేడెము డాలు ఆయనే అబ్రహాముకు గొప్ప బహుకృతి అబ్రహాము విశ్వాసమును గురించి మరికొన్ని పాఠాలు నేర్చుకుందాము దేవుడు అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు పదిహేనో అధ్యాయంలో బైబిల్ అంతటిలోకి అతి ప్రాముఖ్యమైన కీలక సత్యాలు మర్మాలు ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుడు మనకు వాటిని బయలుపరుస్తాడని నిరీక్షిస్తున్నాము ఆదికాండం పదిహేనో అధ్యాయం మొదటి వచ్చిన ఇవి జరిగిన తరువాత యహోవా వాక్యము అబ్రాహ్మకు దర్శనమందు వచ్చి పలికింది అబ్రాహ్మ భయపడకు నేను నీకు ఖేడిము నీ బహుమానము అత్యధికమవుతుంది దేవుడు అబ్రాహముతో మాట్లాడడం ఇది నాలుగోసారి దేవుడు అబ్రాహామును అతని వ్యక్తిత్వాన్ని సౌశీల్యాన్ని అభివృద్ధిపరుస్తున్నాడు అతని ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని పెంపారచేస్తున్నాడు అబ్రాము ఇప్పుడే ఒక సాహస కార్యం చేసి వచ్చాడు యుద్ధంలో విజేతగా తన సోదరుణ్ణి కుమారుణ్ణి లోతును విడుదల చేసి తెచ్చాడు అబ్రాహాము విశ్వాసంలో మరోమెట్టు పైకి ఎక్కాడు సుధమరాజు ఎంతో జూపితే అబ్రాహాము నిరాకరించాడు ఇది కూడా విశ్వాస విజయమే దేవుడు ప్రత్యక్షమై అన్నాడు అబ్రాహ్మా భయపడకు నేను నీకు ఖేడిమ్మును డాలులాంటివాణ్ణి సోదరీ సోదర్లారా ఇది గొప్ప వాగ్దానం దేవుడు తనకు ఖేడిమ్మ ఉండబట్టే యుద్దంలో విజయం సాధించాడు లేకపోతే యుద్దంలో బతికి బయటపడడం అసాధ్యం అబ్రహాము విజయం అతని విశ్వాసమే ఇప్పుడు దేవుడు అబ్రహాముకు జ్ఞాపకం చేస్తున్నాడు నేను నీకు డాలును కేడిమును నీకు విజయం ప్రసాదించే ఖేడెమును శత్రువులను తరిమి కొట్టగలిగావంటే నీ విజయ రహస్యం ఇదే నేను నీకు కేడెమును డాలును నీవు భయపడవద్దు నీ బహుమానం అత్యధికమవుతుంది రాజు ఇచ్చింది వద్దని తిరస్కరించి మంచి పని పనిచేసావు శోధనను జయించావు నీ బహుమానం గొప్పది శోధనలో జయించిన నీకు గొప్ప బహుమానమిస్తాను దేవునియందు విశ్వాసముంచి దేవుని వైపు చూచి శోధనలను త్రోసిరాజనే వ్యక్తికి దేవుడు గొప్ప బహుమానమిస్తాడు జయించేవానికి ప్రకటన గ్రంథంలో ప్రభువు ఎన్నెన్నో బహుమానాలు ఇస్తానన్నాడుగదా సోదరి సోదరులారా నా మాట వినండి అబ్రాహాము ఏదో అసాధారణ వ్యక్తి అని కాదు అతడు మనలాంటి వాడే కాని అతని విశ్వాసం క్రియాశీలమైనది ప్రగతిశీలమైంది అబ్రాము మామూలు మనిషే కాని అతడు విశ్వాసముంచిన దేవుడు గొప్పదేవుడు భక్తి అంటే ఏదో తెచ్చుకోలు వేషం కాదు దైనందిన జీవితంలో మనకు ఎదురయ్యే శోధనల్లో దేవుని సాయంతో గెలవటం అదీ గొప్ప వేషధారణ దేవునికి బొత్తిగా ఇష్టం ఉండదు కపటభక్తులు దేవుని దృష్టిలో ఎందుకు కొరగానివారు ఇప్పుడు వినండి అబ్రాము ఎలా మాట్లాడుతున్నాడో చూడండి అబ్రామ్ అన్నాడు ప్రభు యహోవా నీవు నాకేమి ఇచ్చి ఏమి ప్రయోజనం నేను సంతానము లేని వాడినైపోతున్నానే దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అవుతాడే నీవు నాకు సంతానం ఇయ్యకపోతే నా పరివారంలోనే ఎవడో ఒకడు నాకు వారసుదవుతాడు అంతేగా మరి ఇంతకు అబ్రహాము ఏమంటున్నాడు నాకు ఐశ్వర్యం వద్దు నాకేమీ అక్కర్లేదు నాకు సంతానం లేదు ఇది నా హృదయంలో ఉన్న భారం నాకు కొడుకు కావాలి నన్ను జాతులకు తండ్రిని చేస్తానన్నావు గదా నా సంతానం ఇసుక రేణువులంతమంది అవుతారు అన్నావు అయితే ఇప్పుడు నాకు ఒక కొడుకు కూడా లేడే హమూరాబీ న్యాయశాస్త్రమని ఉంది అది ఆ కాలంలో అమలులో ఉండేది అందులో ఏమని రాసి ఉంది అంటే అబ్రాహాముకు సంతానము కలగకపోతే అతని దగ్గర ఉన్న ముఖ్య సేవకుడు ఎలియాజరుకు వారసత్వం సంక్రమిస్తుంది అతని తదనంతరం అతని పిల్లలకే అది చెందుతుంది అప్పుడు యహోవా వాక్యము అబ్రాము వద్దకు వచ్చింది అన్నది ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసాన పుట్టబొయేవాడే నీకు వారసుడవుతాడు గమనించారా మనం దేవునితో సూటిగా మాట్లాడితే ఆయన కూడా మనతో తేటగా మాట్లాడతాడు ఇది నిజం అబ్రామ కంగారు నీకు కుమారుణ్ణి ఇస్తాను అన్నాను గదా ఇస్తాను అప్పుడు దేవుడు అబ్రామును చేయి పట్టుకుని రాత్రివేళ అతన్ని బయటికి తెచ్చాడు అన్నాడు నీవు ఆకాశము వైపు తేరిచూచి నక్షత్రాలను లెక్కించటం నీ చేతనైతే లెక్కించు నీ సంతానం అలాగే అవుతుంది రెండు వస్తుపాఠాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి సముద్రతీరమందలి ఇసుక రేణువులు రెండు ఆకాశ నక్షత్రాలు అబ్రాము ఆకాశ నక్షత్రాలను లెక్కించలేడు ఒక్కసారి చూస్తే నాలుగు వేల నక్షత్రాలు అనిపిస్తాయి గాని అవి యాభై వేల నక్షత్రాలు వాటిని లెక్కించడం కుదరదు కన్ను చెదిరిపోతుంది అబ్రాహాము తన సంతానాన్ని లెక్కించలేడు ఈరోజున ఈ మాటకు అర్థం మనకు బాగా తెలుసు అబ్రాహము నిబంధన వారసులు నిజంగా ఆకాశ నక్షత్రాల వలె అసంఖ్యాకులు అబ్రాహామీయ సంతానం రెండు విధాలు భౌతికమైన సంతానం వారే ఇస్రాయిలు జాతి అబ్రాహాముకు ఆధ్యాత్మిక సంతానం ఉంది అదే దేవుని సంఘం సంఘం అబ్రహాముకు ఆధ్యాత్మిక సంతానం ఎలా అవుతుంది అంటారా విశ్వాసం ద్వారా గలతిపత్రిక మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షముందు అబ్రాహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారస్సులై ఉన్నారు ఇదే ఆధ్యాత్మిక సంతానం ఇది భౌతికం కాదు సహజం కాదు ఆధ్యాత్మికం సోదరి సోదరా మనం అబ్రాహాము కుమారులము కుమార్తెలము ఈ మాటకు మీరు ఆశ్చర్యపోతున్నారా అబ్రాహామియ నిబంధనలో ఈ రెండు సంతతులు ఇమిడి ఉన్నాయి ఇది మనమంతా నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక సత్యం ఇప్పుడు అబ్రాహము విశ్వాసాన్ని గమనించండి ఆరో వచనం అబ్రాము యహోవాను నమ్మాడు ఆయన అది అతనికి నీతిగా ఎంచాడు అంటే దేవుడు ఒక మాట చెబితే దానికి అబ్రాము ఆమెన్ అన్నాడు దేవుడన్నాడు అబ్రాహ్మా నేను నీకు ఇది చేస్తాను చేయబోతున్నాను వెంటనే అబ్రాహ్ము ఆమెన్ అన్నాడు దేవుడు చెప్పింది అబ్రాహ్ము నమ్మాడు సందేహించలేదు గనుక అబ్రాహాము నీతి విశ్వాస నీతి రోమాపత్రిక నాలుగో అధ్యాయం ఒకటి నుండి ఐదో వచనం వరకు పరిశీలిస్తే మనకు ఇది బాగా బోధపడుతుంది శరీరము విషయమై మన మూలపురుషుడైన అబ్రాహాముకు ఏమి దొరికింది అందాము అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని పరిగణించబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగుతుంది కాని అది దేవుని ఎదుట కలగదు లేఖనము ఏమి చెబుతోంది అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది పనిచేసేవానికి జీతం రుణమే కాని దానమని ఎంచబడదు పనిచేయక భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా పరిగణించేవాని ఎందు విశ్వాసము ఉంచేవారికి వారి విశ్వాసము నీతిగా ఎంచబడుతోంది మనం రక్షణ కోసం పనిచేసి దానిని సంపాదించలేము రక్షణ ఆ విధంగా మనకు ప్రాప్తించదు దేవుడు కృపచేతనే మనల్ని రక్షిస్తాడు మరో మార్గం లేదు నీవు దేవునియందు విశ్వాసముంచితే అదే రక్షణకు చాలు అంతకు మించి దేవుడు నీనుంచి ఏమీ కోరడు ఏసుక్రీస్తు తప్ప మరో రక్షకుడు లేడు క్రియలతో నిమిత్తం లేకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు నీ విశ్వాసమును బట్టి నీవు నీతిమంతుడవుగా పరిగణించబడతావు దేవుడు చెప్పింది అబ్రహాము నమ్మాడు దేవుణ్ణి నమ్మాడు దేవుడు రక్షణ కోసమై చేసింది నమ్మితే క్రీస్తు నీకోసం నీ రక్షణ కోసం చనిపోయి తిరిగి లేచాడని నమ్మితే క్రీస్తుని నీవు నమ్మినందుచేత నీవు నీతిమంతుడవే అని దేవుడు పరిగణిస్తాడు ప్రకటిస్తాడు గలతిపత్రిక మూడో అధ్యాయంలో ఇదే సత్యం పునరుద్ఘాటించబడింది గలతి పత్రిక మూడో అధ్యాయం ఆరు నుండి తొమ్మిదో వచనం వరకు అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి దేవుడు విశ్వాసం అన్యజనులను నీతిమంతులుగా పరిగణిస్తాడని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు అని అబ్రాహాముకు సువార్తను ముందుగా ప్రకటించింది కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసముగల గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు అబ్రహాము విశ్వసనీయుడని కాదు అతడు దేవుని ఎందు విశ్వసించబట్టి రక్షించబడ్డాడు ఆదికాండం పదిహేను అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు దేవుడన్నాడు నీవు ఈ దేశమును స్వతంత్రించుకునేటట్లు దానిని నీకు ఇవ్వటానికి కల్దీయుల ఊరు అనే పట్టణములో నుండి నిన్ను యువతలికి తీసుకుని వచ్చిన యహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడన్నాడు ప్రభు అయిన యహోవా నేను దీనిని స్వతంత్రించుకుంటానని నాకు ఎలా తెలుస్తుంది గమనించారా అబ్రాహము ఎంత సూటిగా మాట్లాడుతున్నాడో వాస్తవాన్ని నమ్మగలడు అబ్రాహాము క్రైస్తవ జీవితంలో మనకు అలాంటి వైఖరి అవసరం నిజాయితీ లేకపోతే యార్థమైన వైఖరి దృక్పథము లేకపోతే అబ్రాహాము దివాలా తీసేవాడే అసలైన సత్యం నిక్కచ్చిగా ఖండితంగా తెలుసుకోవాలి ఆ విషయంలో నిజాయితీగా వ్యవహరిస్తాడు అబ్రహాము అతనిలో వేషధారణ ఇసుమంత కూడా లేదు రాతపూర్వకంగా ఖండితంగా ప్రతిదీ తేల్చుకోవాలి అనే పట్టుదల కూడా అతనికి ఉంది దేవుడు తన మాటను ఖాయం చేస్తూ అబ్రహాముతో అన్నాడు మూడేండ్ల పెను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా వద్దకు తీసుకరా అతడు అవన్నీ తెచ్చి వాటిని నడిమికి ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచాడు దేవుడు అబ్రహాముతో బలిని సిద్ధం చేయమన్నాడు పెయ్యను మేకను పొట్టేలును ఖండించి ఆ ఖండికలను ఒకదానికి ఎదురుగా ఒకటి అలా ఉంచాడు గాని తెల్ల గువ్వను పావురపు పిల్లను అలా ఖండించలేదు ఒకటి ఇక్కడా ఒకటి అక్కడా పెట్టాడు ఆ రోజుల్లో ఏదైనా ఒప్పందం వడంబడికా చేయాలంటే ఇదే విధానం అమల్లో ఉండేది క్రయ విక్రయాలకు కూడా ఇదే పద్ధతి రెండు ఖండికల మధ్య ఇరుపక్షాల వారు నడిచి వెళ్ళుతారు కొన్నవాడు అమ్మినవాడు ఒకరితో ఒకరు కరచాలనం చేస్తారు ఈ రోజున రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లి న్యాయవాది ఎదుట ఇరుపక్షాలు దస్తావేజు మీద సంతకం పెడతారు అది చట్టరీత్యా జరిగించబడిన వ్యవహారం ఇర్మియా గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పధెనిమిదో వచనంలో ఇలాగే అప్పుడు అమలులో ఉన్న చట్టబద్ధమైన విధానం పేర్కొనబడింది దేవుడంటున్నాడు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దానిని అతిక్రమించే వారిని తాము రెండు భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేస్తున్నాను ఆ దూడ యొక్క రెండు భాగముల మధ్య నడిచిన వారినందరినీ ఆ దూడతో సమానులుగా చేస్తున్నాను అనగా ఒక జంతువును బలిఇవ్వాలి దాని రెండు ఖండికల మధ్యకుండా ఇరుపక్షాల వారు నడిచి వెళ్లాలి అప్పుడు ఆ క్రయ విక్రయ వ్యవహారానికి చట్టబద్దత ఉంటుందని భావం దేవుడు చెప్పినట్లే అబ్రహాము చేశాడు పక్షులను మాత్రం అతడు ఖండించలేదు గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశాడు ఈ సన్నివేశంలో మానవీయత మనకు సహజంగా కనిపిస్తున్నది అంతా సిద్దం చేసుకుని అబ్రాము దేవుని కోసం ఆయన ఆమోదం కోసం కనిపెట్టి చూస్తున్నాడు అప్పుడు ఆకాశపక్షులు వచ్చి ఆ బలిఖండికలపై వాలుతున్నాయి జంతు కళేబరాల మీదికి కాకులు గద్దలు వచ్చి వాలుతూ ఉంటే అబ్రాము చూచాడు వాటిని తోలివేయసాగాడు అబ్రా అబ్రాము ఈ నిబంధన ఎవరితో చెయ్యాలి దేవునితో ఇంకా ఆయన రాలేదే పక్షులను తోలుకుంటూ ఓపికగా కనిపెట్టుకుని చూస్తున్నాడు అబ్రాహా తప్పక దేవుడు వస్తాడు అనే నిరీక్షణతో ఉన్నాడు అబ్రాము పొద్దుగుంకబోయినప్పుడు అబ్రాముకు గాఢ నిద్రపట్టింది భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మింది ఇదేమిటి ఈ నిబంధనలో ఇరుపక్షాలు దేవుడు అబ్రాము మరి అబ్రాము గాఢ నిద్రలో ఉన్నాడేమిటి దేవుడు ఆ బలిఖండికల మధ్య గుండా నడిచి వెళ్లాలి దేవుడు తన వాగ్దానమును ఈ విధంగా నెరవేర్చాలి ఆమోదముద్ర నిబంధన మీద వెయ్యాలి అబ్రాము వాటి మధ్య నడవాలా అలా కాదు వాగ్దానం అబ్రాముది కాదు అబ్రాము చేయవలసిందల్లా నమ్మటమే సోదరి సోదరులారా రెండు వేల సంవత్సరాల క్రిందట దేవుడు చేసింది ఇదే దేవుడు తన కుమారుణ్ణి పంపాడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి ఇచ్చాడు ఆయన ఇష్టపూర్వకంగా వచ్చి పాపుల కోసమై బలియాగమైపోయాడు ఈ బహుమానాన్ని అంగీకరించిన వారు నశించరు నిత్యజీవం వారికి ప్రాప్తిస్తుంది యోహాను శుభవార్త మూడో అధ్యాయం పదహారో వచ్చినం కుమారుడు మనకు ఎలా అనుగ్రహించబడ్డాడో ఎలుగెత్తి చాటుతోంది తండ్రికుమారులిద్దరూ అక్కడ ఆ బలిపీఠం వద్ద ఉన్నారు నీవులేవు నేను లేను కుమారుడు శిలువ మీదికి ఎక్కాడు నా పాపాల కోసం బలి అయ్యాడు పాపంచేత నేను ఏమీ చెయ్యలేను పక్షవాతం వచ్చిన మనుషునైపోయాను నేనేమీ వాగ్దానం చెయ్యలేను నీవేమీ చేయలేవు అంతా ప్రభువే చేశాడు అబ్రాము ఏమీ వాగ్దానం చేయలేదు అబ్రాము వాగ్దానకర్త కాడు కాలేడు అబ్రాము చేయగలిగింది ఏది ఈ నిబంధనకు పనికిరాదు అంతే అంతా దేవుడే చేస్తాడు దాన్ని నీవు అంగీకరించాలి దేవుడు చేసిన దానికి నీవు ఆమెనని చెప్పాలి అంతే నీవు నేను చేయవలసిందల్లా ఒక్కటే దేవుడు చేసిన దాన్ని స్వీకరించాలి అంగీకరించాలి విశ్వసించాలి అదే రక్షణ అదే మోక్షం ఇది దేవుడు చేసిన వాగ్దానం దేవుడు నెరవేర్చిన వాగ్దానం మన పాత్ర ఏమిటి విశ్వసించటం అంగీకరించటం అంతే ఈ బలిఖండికల మధ్యగా నడిచిన దేవుడు అబ్రాము కాదు వాగ్దానకర్త దానిని నెరవేర్చినవాడు దేవుడే దేవుడు అబ్రాముతో అన్నాడు నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులవుతారు వారు నాలుగు వందలెండ్లు వీరిని శ్రమ పెడతారు వీరు ఎవరికి దాసులవుతారో ఆ జన్మునకు నేనే తీర్పు తీరుస్తాను తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు నీవు క్షేమముగా నీ పూర్వీకుల వద్దకు పితరుల వద్దకు వెళ్ళుతావు మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడతావు అమోరీయుల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు గనుక నీ నాలుగో తరం వారు ఇక్కడికి మళ్లీ వస్తారని నిశ్చయంగా తెలుసుకో సోదరీ సోదరులరా ప్రవచనాలు నెరవేరతాయి తప్పకుండా నెరవేరతాయి మూడుసార్లు హెబ్రియులు చెరపోతారు ఇదిగో ఇది మొదటిసారి తిరిగి వచ్చారు కూడా రెండోసారి బబులోనకు చెరపోయారు తిరిగి వచ్చారు క్రీస్తుశకం డెబ్బయో సంవత్సరంలో ఎరుషులేము నాశనమైంది మూడోసారి వారు చెదిరిపోయారు ఇంకా అందరూ తిరిగి రాలేదు ఇంకా ఇది నెరవేరి ఉండలేదు నెరవేరుతుంది ఈజిప్టు నుండి తిరిగి వస్తారు వచ్చారు అది అబ్రాము చూడలేదు అప్పటికి అతడు చనిపోయాడు అమోరీయులకు దేవుడు నాలుగు సంవత్సరాల వ్యవధి ఇచ్చాడు వారిలో నుండి రహాబు అనే వేశ్య రక్షణ పొందింది అమోరియులను కూడా దేవుడు ప్రేమించాడు కదా గదా ఏం జరిగింది పొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుతున్న పొయ్యి అగ్ని జ్వాల కనపడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాయి ఆ దినమందే యహోవా అబ్రాముతో నిబంధన చేశాడు ఈజిప్టు నది మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు వరకు ఈ దేశమును అనగా కేనియులను కనిజియులను కద్మోనీయులను హిత్యులను పెరిజీయులను రెఫాయియులను అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను యబూసీయులను నీ సంతానమునకు ఇచ్చివున్నాను గమనించండి రాజుతున్న పొయ్యి అగ్నిజ్వాల ఈ రెండు ఏసుక్రీస్తుకు ముందు గుర్తులే సంకేతాలే రాజుతున్న పోయి తీర్పును చూపితే అగ్ని జ్వాల అగ్నిజ్వాలేసే లోకానికి వెలుగు అని చాటుతుంది లోకానికి వెలుగు ఆయన ఇప్పుడు రక్షకుడు రాబోయే తీర్పది కూడా దేవుడు అబ్రాహముకు భూమిని ఇచ్చాడు అది వాగ్దత్త భూమి ఈ నిబంధనలో అబ్రహాము చేసిందేమిటి ఏమీ లేదు ఇది అబ్రహాము నిబంధన కాదు దేవుని నిబంధన అబ్రాహాము ఏం చేసినట్లు ఏమీ చేయలేదు దేవుణ్ణి నమ్మాడు అంతే సోదరుడా సోదరి దేవుడు నిబంధన దేవుడు నిన్ను రక్షిస్తాడు నీది విశ్వాసము ఆయనది కృప దేవుడు చెప్పింది ఆయన చేసింది నమ్మిచూడు నీవు రక్షించబడతావు దైవాశీస్సులు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి వాక్స్వరూపి నువ్వు మాతో మాట్లాడిన విధానము కొరకై మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీ వాక్య సత్యాలను మా హృదయాలపై ముద్రించినందుకు మీకు కృతజ్ఞులం పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు కనువిప్పు కలిగించినందుకు నీతిని గురించి పాపమును గురించి తీర్పును గురించి ఒప్పుదల కలిగించినందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు మా శ్రోతలందరినీ ఆశీర్వదించమని వాక్య జ్ఞాన ముందు ఎదుగుటకు కావలసిన కృప దయచేయమని ఏసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్